కరి ీ ఘర్మైకనిష్టాకరీ చంద్రార్కాన ఆసమాన కరి త్రైలోక్యరక్షాకరీ సర్వైవ్వకరీ తపకరీ శీపురాధీరీ కృష్ణా దేహీ కృపవలబనకరీ మాతూర్ణేశ్వరీ యోగానందకరి రిపూక్షయకరీ ధర్మైక నిష్టాకరీ చంద్రార్కన భాసమానల త్రైలోక్య రక్ష తపకరీ కాశీపురాధీ భిక్షా దే కృపవలంబనకరీ మాతన్న పూర్ణేశ్వరీ భిక్షా దేహీ కృపన కరీ మాత పూర్ణేశ్వరీ ేహి మాత దిక్కులే అంబరంగా ధరించినటువంటి పరమేశ్వరుణ్ణి తండ్రిగా పొంది దిక్కులేని వాడుగా ఈ ప్రపంచంలో మిగిలిపోయాను శుభ్రంగా భోంచేసిన వాడు కడుపు నిండా తృప్తిగా భోంచేసి బయటొచ్చి ఆకలిగా ఉంది అన్నప్పుడు చాలా ఆలోచనలు కదులుతాయి జేబు నిండా డబ్బు పెట్టుకుని ఎవరైనా ఒక పది పైసలు ఇవ్వండి అని బిచ్చమెత్తినప్పుడు ఆ వ్యక్తుల గురించి ఆలోచించాల్సి వస్తుంది దీర్ఘంగా ఏంటి కారణమని ఏమిటి తల్లి ఏంటి ఈశ్వర సర్వభూతానాం హృదయ సర్జున పరమేశ్వరుని హృదయంలో పెట్టుకొని ఉన్నాను నిన్న చూచాం హేమాంబర ఆడంబరి సువర్ణం తేజస్వం కాబట్టి తేజోమయమైనటువంటిది సువర్ణం అంటే అటువంటి తల్లివి నీవు ఇక ఈశ్వరుడు స్వయంగా నా హృదయంలోనే ఉన్నాడు భగవంతుడిని ఈ దేహంలో పెట్టుకొని ఇంత దౌర్భాగ్యంగా నేను ఎందుకు మారాను పరమేశ్వరుణ్ణి నా పెట్టుకొని పరమశక్తివంతుణ్ణి నాలో పెట్టుకొని ఎందుకు అసక్తతో బాధపడుతూ ఉన్నాను సౌభాగ్య రాశివి నిన్ను తల్లిగా పొంది ఇంటింటి దగ్గర ఎందుకు వెచ్చమెత్తుతూ ఉన్నాను ఈ దౌర్భాగ్యం ఏమిటో ఈ దురదృష్టం ఎన్ని జన్మల్లో చేసిన పాపమో ఇది అందుకని ఈ ప్రపంచంలో ఏ తలుపు ఉపయోగం లేదు అని తెలుసుకున్న తర్వాత నీ తలుపు దగ్గరికి వచ్చాను నీ గుమ్మం దగ్గరకే వచ్చాను నీ తలుపు తడుతూ ఉన్నాను బిడ్డని మాతా అన్నపూర్ణేశ్వరి ఎవరో ఇంకొకరి దగ్గరికి వెళ్లి ఆకలిగా ఉంది భిక్షగాడిని అమ్మా అన్నం బెట్టు అని అంటే ఆ తల్లి హృదయం కదలొచ్చు చెల్లించు ఎందుకని ఏ బిడ్డో ఏ తల్లిగన్న బిడ్డో పాపం బాధపడుతూ ఆహారం లేక నన్ను వచ్చి అడుగుతున్నాడు మా తా భిక్షాందేహి అమ్మ కాస్త నాకు అన్నం పెట్ట అడుగుతున్నాడు పాపం ఏ తల్లి కన్నదో ఈ బిడ్డని అని ఒక తల్లి నాకు అన్నం పెట్టచ్చు దట్ కెన్ బి అండర్స్టాండ్ కానీ తన బిడ్డే వచ్చి తన ఇంటి ముందు నిలబడుకొని అమ్మ ఆకలి అన్నం పెట్టి అంటే ఎట్లా ఆ పరిస్థితి నాకు వచ్చింది ఈరోజు నేను ఎవరిని అడగడం లేదు అమ్మని అడుగుతున్నా ఇలా నేను అడిగినప్పుడు నీ హృదయం ఎంత చెలించిపోద్దో కూడా నాకు తెలుసు నా బిడ్డ బెచ్చగాడుగా మారేట వీడు ఎక్కడున్నాడు అనుకున్నాను చివరికి విడి బిచ్చగాడగా తయారయ్యి నా ఇంటి ముందే వచ్చి బిచ్చమెత్తుకుంటున్నాడు నేనింత ఐష్ సర్వైశ్వర్యకరి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు నా దగ్గర ఉన్నాయి నా వంశాంకురం తేజోమయంగా ఉండవలసినటువంటి వాడు ఇంత దురదృష్టంగా తయారు కావడానికి కారణం ఏమిటి అని నువ్వు ఎంత కదిలిపోతావో తెలుసు ఎందుకని నువ్వు బాధపడతావని తెలుసు మరొక మార్గం నాకు లేదు ఎందుకో తెలుసా బాధ పెట్టడానికి అలవాటు పడ్డవాడిని గనక నన్ను బిడ్డగా పొంది నువ్వు పడిందంతా బాధలే గనక ఎప్పుడు నిన్ను తృప్తిపరిచినటువంటి పాపాన పోయినటువంటి వాడిని కాదు గనక అమ్మ నాకు భిక్షం పెట్టు మామూలు భిక్షం అయితే ఎక్కడన్నా ఎత్తుకోగలను యోగానందకరీ ఇప్పటివరకు నాకు తెలుసు ఆనందం ఎట్లా ఉంటుందో అదంతా భయంతో కూడినటువంటి ఆనందం ఎందుకో తెలుసా ఇప్పటి వరకు నేను ఈ ప్రపంచంలో అనుభవించినవన్నీ భోగానందాలే గాని యోగానందం ఎక్కడ ఉందో తెలియదు అన్ని భోగాలే శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి భోగం ఇంద్రియాన్ని తృప్తిపరచుకోవడానికి భోగం మనసును తృప్తిపరచుకోవడానికి భోగం మనసులో ఉండేటువంటి రాగద్వేషాన్ని తృప్తిపరచుకోవడానికి భోగం ఇలాగే నా బ్రతకంతా కూడా అన్యాయం అయిపోయింది చీకటిమయం అయిపోయింది కాబట్టి యోగానందం ఏమిటో నాకు తెలియదు ఎప్పుడైతే ఈ భోగాలు అనుభవించానో భోగే రోగ భోగాలకి చివరికి రోగం భోగి ఏమవుతాడు చివరికి రోగాల మంట పడి కాలిపోతాడు అది భోగి మంట ఆ సంక్రాంతి భోగి రేపు చూసారా నెక్స్ట్ మంత్ అది అంటే భోగి మంట మనం వేసుకుంటుంటాం భోగి పండుగ రోజు ఏంటది భోగి చివరికి ఏంటో తెలుస్తా జరిగేది ఆ భోగాలతో ఈ దేహాన్ని పెంచి పెంచి పెంచి చివరికి దీన్ని తీసుకెళ్లి శ్మశానానికి అప్పజెగితే అక్కడ మంటల్లో బడి భోగానికి చివరికి మిగిలేది మంట గనక అది ఇతరులు ఎట్లా గాలుస్తారో వేరే విషయం ముందే మనం కాల్చి చూసుకుంటే బాగుంటుందని భోగి మంట అది ఇంకేదీ ఈ మంటలకి తంటలకి అలవాటు నేను ఇటువంటి వంట చేసుకోవడానికి అలవాటు జీవితంలో యోగం అనేటువంటిది ఏమిటో ఆ నిత్యానందం ఎలా ఉంటుందో నాకు తెలియదు కనుక అమ్మ నువ్వు నాకు ప్రసాదించాలి యోగానందకరీ దీని నువ్వు ఇవ్వగలిగేటువంటి తల్లివి కాబట్టి యోగం ఆచరించేటువంటి శక్తి తద్వారా కలిగేటువంటి అనుభూతి ఆనందం అయితే ఏదైతే ఉందో కాబట్టి ఆచరించేటువంటి శక్తిని నువ్వే ఇస్తావు క్రియాశక్తిని దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నువ్వే ఇస్తావు జ్ఞాన శక్తిని అలా చేయాలనేటువంటి కోరికను కూడా నువ్వే కదిలిస్తావు క్రియ ఇచ్చాశక్తిని కాబట్టి నువ్వు శక్తివి మా అమ్మవి మహాశక్తివి నువ్వు అప్రమేయమైనటువంటి శక్తివి శక్తి స్వరూపిణివి కనుక జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఈ మూడు నీళ్ళనే ఉండడం వల్ల తల్లి ఆ శక్తిని నాకు ప్రసాదించి నా మనసులో ఎప్పుడు కూడా నువ్వు శుభేచ్చ ఇచ్చాశక్తి వల్ల శుభేచ్ఛ పరమేశ్వరుని పొందాలనేటువంటి ఇచ్చనాలో కలిగేటట్టుగా నువ్వు చేయాలి ఆ తర్వాత దాన్ని ఆచరించడానికి కావలసిన శక్తిని క్రియాశక్తిని నువ్వే ప్రసాదించాలి మధ్యలో నేను పాడు కాకుండా జ్ఞానశక్తిని కూడా నువ్వు ఇవ్వాలి అప్పుడే నేను యోగాన్ని ఆచరించగలను యోగ ఫలాన్ని అనుభవించగలను అమ్మా యోగానందకరీ తల్లి ఇటువంటి యోగాన్ని నువ్వు ప్రసాదిస్తే నీ అనుగ్రహం వల్ల చేయగలను గానీ నా ప్రయత్నం వల్ల చేయలేను నా కృషి అంతా కూడా భోగం వైపే నడిచింది ఎక్కడ నా కృషిలో నేను సాధించలేకపోతున్నాను అది నీ కృపలో సాధించాలి ఈరోజు నీ అనుగ్రహం నాకు కావాలి అందుకని యోగానందాన్ని నాకు ప్రసాదించమంటున్నా కారణం యోగానందకరీ నువ్వు అలా ప్రసాదించేటువంటి తల్లివి గనక తీరా అనుగ్రహించి పోనీ లే ఈరోజు ఏదో మారతాడేమో ఇంతకాలం దౌర్భాగ్యుడిగా బతికాడు ఇప్పుడేమో మారతాడేమో అని అనుకోని నువ్వు నన్ను అనుగ్రహించిన చాలామంది శత్రువులు ఉండాల మా నాకు ఈ ప్రపంచంలో చాలా మంది శత్రువులు ఉండరు నేనేమో అజాత శత్రువు కాదు కనుక ఈ మార్గంలో నువ్వు మార్గాన్ని చూపెట్టిన శక్తిని నాకు ఇచ్చినా కూడాను నన్ను ఎదుర్కొనేటువంటి శత్రువులు ఉండారు మళ్లీ నువ్వు ఇచ్చిన సంపాదనంతా పోగొట్టుకుంటానేమో శత్రువులు నన్ను జయిస్తారేమో మళ్లీ బెచ్చగా నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తా కనుక రిపురీ కాబట్టి శత్రు సంహారినవి నువ్వు రేపు క్షయకరి క్షయింపజేసేటువంటి వాళ్ళ శత్రువుల్ని లేకుండా చేసేటువంటి దానివి కనుక నాకు కూడా శత్రువులు లేకుండా చేయి ఎందుకని ఒకవైపు నువ్వు ఇచ్చి పంట ఇచ్చింది నువ్వే తెగుళ్ళు కూడా నువ్వే ఇస్తే నేను చేసుకునేది ఏమి లేదు పంటలన్నీ పోతాయి కనుక శత్రువులు లేకుండా చేయాలి బాహ్య శత్రువులు ఇతరులు కూడా నాకు ఏమన్నా కొద్దిగా హెల్ప్ చేయగలరేవు బాహ్యంలో నాకు శత్రువులు ఉంటే నైన్ నన్ను అనవసరంగా ఇలా కష్టపెడుతున్నారు మీరంతా వచ్చి సహాయం చేయండి అంటే పది మంది వచ్చి సహాయం చేస్తారు కానీ వీళ్ళు బాహ్య శత్రువులు కాదు అంతఃత్రువులు కామక్రోధాది శత్రువులు కనుక నువ్వు యోగాన్ని ప్రసాదించినా నేను యోగానుష్ఠానంలోకి వెళ్ళాను అనుకో ఈలోగా కనుక ఈ శత్రువులు కనుక విజృంభించారా యోగం మళ్ళీ ఎటుబోతుందో పోతుందో నేను మళ్లీ మిగిలిపోతాను ఇట్లాగే కనుక ఆ శత్రు సంహారం చేసేటువంటి జ్ఞానం కూడా నువ్వే నాకు ప్రసాదించాలి గనక రిపుక్షయకరి శత్రువుని సంభరించేటువంటి ఓ తల్లి నువ్వు ఆ వైపున కూడా నన్ను నన్ను ఆదుకోవాలి ఆదుకోవాలి చాలా నిస్సారమైనటువంటి వ్యక్తిని నిర్వీర్యమైనటువంటి వ్యక్తిని అసలు నీ బిడ్డ చెప్పుకోవడానికి నాకు ముఖం చెల్లడం లేదు నువ్వు సర్వైశ్వర్య నేను దౌర్భాగ్యమైనటువంటి బిడ్డని కుపుత్రో జాయతే మాత కుమాత నభవతి చెడ్డ బిడ్డుంటాడు కామని చెడ్డ తల్లి ఎక్కడ ఉండదమ్మా కుపుత్రం జాయ్ మాత కుమాత నభవతి చెడ్డ కొడుకుంటాడేమో కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండేందుకు అవకాశం లేదు చెడిపోయినటువంటి చెడ్డ బిడ్డని నేను కానీ నువ్వు మాత్రం నన్ను అనుగ్రహించాల్సిందే రిపు క్షయకరీ ఎట్లా అనుగ్రహిస్తావు ధర్మై కనిష్టరీ ఇది ఇది విషయం ఎందుకనంటే శత్రువులు ఎవరు లోపల అంతఃత్రువులు ఎవరో కాదు ఇద్దరే ఇప్పుడు మీరు కామక్రోధ లోప మోహ మత మాత్సారే అంటారు మంది వాళ్ళు లే వాళ్ళు మనవాళ్ళు ఆరుమంది ఎవరు మనవళ్ళు సార్ అసలు ఇద్దరే ఉండేది శత్రువులు ఇద్దరే రాగం ద్వేషం ఈ రెండే ఇంకేవి లేవు ఇంక వీళ్ళకు పుట్టిన బిడ్డలో అంతే రాగద్వేషాలే కాబట్టి ఆ రాగద్వేషాలు నాలో లేకుండా పోవాలి రాగ ద్వేషాలు లేకుండా ఉండాలి అంటే రాగద్వేషాలు ఏంటి అని ఇష్ట ఇష్టాలు ఇది నాకు కావాలి అది నాకు వద్దు ఏదైతే నేను కోరుకుంటూ ఉన్నానో అది వస్తే నాకు సుఖం ఏదైతే నేను వద్దనుకుంటూ ఉన్నానో అది రాకుండా పోతే సుఖం ఇటువంటి రాగద్వేషాలు పెనవేసుకుని ఉన్నాయి మన బ్రతకంతా కూడా కాబట్టి రాగద్వేషాలతో కదా మనం బ్రతకాల్సిందే ఇష్టాయిష్టాలతో కదా మనం బ్రతకాల్సిందే నీకు ఇష్టమైంది ధర్మం కాకపోతే దాన్ని త్యజించాలి నీకు అయిష్టమైంది అది ధర్మం అయితే తప్పక ఆచరించే తీరాలి ఎందుకని ధర్మం రక్షి రక్షిత ధర్మం నేను రక్షిస్తుంది ఇష్టాయిష్టాలు రక్షించాలి ఇష్టాయిష్టాలు అంటే మన మానసికమైనటువంటి వికారాలవి మనం తయారు చేసుకునే వికారాలు అనేక జన్మల్లో కాబట్టి ఆ వైపు పోకుండా ఇష్టాయిష్టాల్ని కాకుండా ధర్మ ధర్మాల వైపు రావాలి ఇది కర్మయోగం అక్కడే యోగానందకరి కదా యోగానందకరి రిపుయకరీ ధర్మక నిష్ఠాకరి కనుక రాగద్వేషాలని రాగద్వేషాలనేటువంటి అసురుల్ని రాక్షసుల్ని శత్రువుల్ని నాకు దూరం చేయవమ్మ అప్పుడు ఇష్ట ఇష్టాలను వదిలిపెట్టి ధర్మ ధర్మాలయందు నేను చరిస్తాను అలా చరించేటప్పుడు కూడా అమ్మ కొద్ది కదిలితే చాలు వెంటనే నాకు అహంకారం కూడా కదుగుతుంది ఇదొక పెద్ద శత్రు మత అవినయన మత ఇంకోట శంకరాచార్య అవినయం అపనయ బ్యూటీ పదాలు అవినయం వినయము అంటే తెలుసు హోములే చెయ్యి అవినయ ఇప్పుడు నాకు ఉండేది ఏంటంటే వినయం లేదు అహంకారం ఉంది నాకు అపనయ దాన్ని పోగొట్టు తల్లి అవినయప అవినయం అపనయ కాబట్టి ఈ నమ్రత లేకుండా ఉన్నాను ఈ రోజు అన్ని నాకే తెలిసిన ఊగిపోతా ఉన్నాను ఇదంతా నా అహంకారం తల్లి ఇదొక పెద్ద శత్రువు దీన్ని కూడా పోగొట్టు అవినయపన యోగానందకరీ धर्मक निष्ठा चंद्रकल भाषमा ये विधा प्रकाशिस्ट उ अम्म अंटे चंद्र अर्क अनल प्रकाशतु्य सूर्य प्रकाश में कड़ता आम చంద్రుని యొక్క ప్రకాశం కనపడతా ఉంది అగ్ని యొక్క ప్రకాశం కనపడతా అంటే సూర్య చంద్రాగ్నుల ప్రకాశంతో సమానంగా తేజోమయంగా శోభిస్తున్నావు తల్లి ఆమె అట్లా శోభిస్తా మనకేమి ఇంతవరకు చూసింది రెండు శ్లోకాల్లో కూడాను అంటే ఆచార్యు రాశారు కనుక ఇంకెవరో రాసి ఉంటే మనం పట్టుకుందాన్ని ఆయన రాసినంటే చాలా జాగ్రత్తగా చూడాలి ఎప్పుడైతే చంద్ర సూర్య అగ్నుల యొక్క తేజస్సు అమ్మలో గోచరిస్తుందో శోభిస్తూ ఉందో వాటికి మనకు ఎక్కడో కనెక్షన్ ఉంది కనుక నేను ఇంతకాలం ఇట్లా జీవించాను రిపోర్ట్ చేయకరే ఎందుకు అడుగుతున్నాను శత్రువులు ఉన్నారు గనక అమ్మా నువ్వు ధర్మాన్ని సుస్థిరంగా నాలో ఉంచు ఎందుకు అడుగుతున్నాను అధర్మంగా జీవించాను గనక యోగానందాన్ని ప్రసాదించుకుని ఎందుకు అడుగుతున్నాను భోగాల్లో రమించాను గనక అది ఎక్కడి ఇంకేదు కాబట్టి ఇప్పుడు నా జీవితానికి ఒక స్వాంతన కావాలి ఓ శాంతి కావాలి ఓ ప్రసాద హృదయం కావాలి నాకు ప్రసన్నత కావాలి విమలమైనటువంటి జీవితం కావాలి విశుద్ధమైనటువంటి జీవితం కావాలి ప్రసన్నంగా నేను జీవించాలి కాబట్టి ఇదంతా నీ దగ్గర నాకు లభ్యం చంద్ర అనల శోభమయంగా నువ్వు ఉన్నావు శోభాయమానంగా కనిపిస్తున్నావు చంద్ర అర్క అనల అర్క అంటే సూర్యుడు కాబట్టి సూర్యుడు స్వప్రకాశంగా ఉన్నాడు నువ్వు స్వప్రకాశంతో ఉన్నావు నేను ఏమీ లేదు నా వైభవం ఏదో నా శ్రమ మీదనే ఆధారపడి ఉండేటట్టుగా మరొకరి మీద ఆధారపడకుండా సూర్యుని యొక్క ప్రకాశం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ధర్మంలో జీవించి ధర్మైక నిష్ఠాకరి కనుక సూర్య ప్రకాశంలాగా నాలో జ్ఞాన ప్రకాశం కలిగేటట్టుగా చెయ్యి అంతేకాదు చంద్ర చంద్ర ఇది తమష ఎందుకనంటే శరత్ పూర్ణిమ అమ్మవారి లలిత సహస్రం అని పోతే శరత్ పూర్ణిమ శరదృతం వచ్చినప్పుడు అంటే అంతకుముందు నాలుగు మాసాలు మనకు వర్షాలు ఈ వర్షాకాలంలో మేఘావృతం అయి ఉంటుంది ఆకాశం రాత్రిపూడు కూడా మేఘావృతం అయి ఉంటుంది చంద్రుడి చంద్రుడు మళ్ళీ పూర్ణ చంద్రుడి కనిపించాలి అంటే చక్కగా శోభాయమానంగా ఆ శరద్రాత్రులు రావాలి శరదృతువు రావాలి ఆ శరదృతువులోనే అత్యద్భుతంగా చంద్రుడిని చూసి అందువల్ల శరత్ పూర్ణిమ రాత్రి అందరూ మేలుకొని పాలుగాసి అందరు కూడా తాగుతూ నృత్యాలు చేస్తూ పూర్వం అంతా కూడా శరత్ పూర్ణిమ ఎందుకని ఈ నాలుగు నెలల్లో కనపడినటువంటిది చంద్రుడు మళ్ళీ ఒక్కసారి కనపడుతున్నాడు శరత్ పూర్ణిమ అమ్మా ఇంతకాలంగా నీ ముఖార విందాన్ని వర్షాకాలంలో ఎట్లాగైతే ఎప్పుడెప్పుడు చంద్రుడు చూస్తామా అని ఉంటారో ఆ విధంగా నేను కూడా ఆతృతతో ఆసక్తితో నీకోసం ఎదురు చూస్తూ ఉన్నా నీ ముఖార విందం చంద్రబింబం లాంటిది కాబట్టి వర్షాకాలం ఎట్లాగైతే ఎదురు చూస్తూ ఉంటారో చంద్రుని చూడడానికి అట్లా నేను నిరంతరం కూడాను నిన్ను దర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా సూర్యుడైతే ఉన్నాడు సూర్యుని యొక్క వెలుతురు నా మీద పడుతూ ఉంది తల్లి కానీ ఆ చల్లని తల్లి చల్లటి నీ చూపుల కోసం నేను చూస్తూ ఉన్నా ఓకే అనలా ఏంటి అనలా ఇది కూడా వేడే సూర్యుని దగ్గర నుంచి వేడి వస్తుంది అనలం అంటే నిప్పు అగ్ని అగ్నిలో కూడా తేజస్సే ఉంది కానీ సూర్యుని సూర్యుడు వేడినిస్తాడు అగ్ని కూడా వేడినిస్తుంది సూర్యుడు ఎక్కడో ఉండిస్తాడు అగ్ని దగ్గరగా ఉండి కాబట్టి నా జీవితంలో తేజస్సు నింపమ్మ అట్లనే నువ్వు దూరంగా బాబు నీ బిడ్డను కనుక నేను చూడకుండా ఉండలేదు నేను కాబట్టి నాకు దగ్గరగా ఉండు ఈ మూడు నీలో కనపడతా ఉన్నాయి చంద్రార్ కనల భా త్రైలోక్య రక్షల్లోకాలని రక్షించేటువంటి తల్లివి అందరూ నీ యొక్క అనుగ్రహంతోనే బ్రతుకుతున్నారు ఈ ప్రపంచంలో నీ కృపకు దూరమై ఎవరూ జీవించేందుకు అవకాశం లేదు కాబట్టి అమ్మ నన్ను దయచుడు సర్వైశ్వర్యకరీ సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు నీ దగ్గర ఉన్నాయి ఈ ప్రపంచంలో ఉండ్వర్యాలున్నాయి ఇవన్నీ క్షయం క్షయం ఉంటాయి లేకుండా పోతాయి లేదో ఉన్నవి ఉంటాయి అనుభవించడానికి మనం లేకుండా పోతాం అది ఇక్కడ క్షయం కానీ నీది అట్లా కాదు అక్షయం తరగనటువంటి ధనం ఎందుకంటే అది జ్ఞానధనం గనక సర్వైశ్వర్యకరి అంటే జ్ఞానధనం ఈశ్వరస్య భావ ఐశ్వర్యం ఆ పరమేశ్వరుడు యొక్క భావం భగవతి అని మనం ఏదైతే అంటున్నామో అది సర్వైశ్వర్యం సర్వైశ్వర్యకరీ పలకరి నేను చేసేటువంటి తపస్సుకి ఫలితాన్ని ఇచ్చేదాన్ని నువ్వే కాబట్టి తపస్సు చేయించాల్సింది నీవే కర్మఫల ప్రదాతో కూడా నీవే కర్మఫలం ఏంటి దయ ఆ దయని నా మీద కురిపించేది కూడా నీవే కర్మ చేసేది నేనే అయినా నా కర్మకు వచ్చేటువంటి ఫలితమే నువ్వు ఇస్తూ ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఎలా ఇవ్వాలో తెలుసు ఎందుకు ఇవ్వాలో తెలుసు అందువల్ల నేను అడిగినా కూడా ఒకప్పుడు ఇవ్వవు ఎందుకని చిన్నపిల్లవాడి చేతికి గనక గాజుబొమ్మ ఇస్తేవాడు పగల కొడతాడన్నీ తెలుసు కానీ తల్లిదండ్రులు దాచిపెట్టేది వాడి కోసమే పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో తాళం చేయడిగాడు అనుకోండి పొరపాటును కూడా ఇవ్వాడు ఎందుకని ఇస్తేవాడు చెవిలో పోగేసుకుని మెడలో పులిగోర వేసుకుని తయారవుతాడు అర్థమవుతుంది అందుకని ఏ తండ్రి ఇవ్వడు అదే వాడికి అనుకోండి యాభై ఎనభై వచ్చేసి తండ్రికి ఎనభై వచ్చాయనుకోండి ఎప్పుడు తీసుకుంటావురా తీసుకోరా ఎందుకని ఇప్పుడు ఇవ్వచ్చు కారణం ఏంటో తెలుసా పైసా కూడా వాడు పాడు చేయడు కారణం ఏంటి తండ్రికే ముక్కు పొడవు తెచ్చిపెట్టడం లేదు ఇంక ఇతరులకు ఏం పెడతాడు వాడు అర్థమవుతా ఉంది కనుక పాడు చేసేటువంటి వాళ్ళకి ఎవరు ఎవరు కనుక ఎప్పుడెప్పుడు ఇవ్వాలో తల్లికి తెలుసు కాబట్టి అమ్మ నాకు ఏది ఇవ్వాలి ఇవ్వు ఏదిస్తే నేను పాడవుతానది మాత్రం నాకు ఇవ్వత తప పలకరీ కాశీపురాధ్వరీ భిక్షా దేహి ఇటువంటి భిక్షను పెట్టమని నేను అడుగుతున్నా యోగ భిక్షమని అడుగుతున్నా ఆనంద భిక్ష పెట్టమని అడుగుతున్నా శత్రు సంహార భిక్ష పెట్టమని అడుగుతున్నా జ్ఞాన భిక్ష పెట్టమని అడుగుతున్నా నేను ఇవి నేను అడుగుతున్నది అక్షయ జ్ఞాన భిక్షను పెట్టమని అడుగుతున్నా చల్లని నీ చూపులు నా మీద పడాలి అనుగ్రహ భిక్ష పెట్టు అని అడుగుతున్నా అది భిక్షా కృపవలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ నెక్స్ట్ కైలాసల కందరాయకరీ గౌరీ ఉమా శంకరీ కౌమరీ నిగమాధ గోచర కరీ ఓంకారీజాక్షరీ మోక్ష కాశీపురాధీరీ భిక్షా దేహీ కృపవలబనకరీ మాతూర్ణేశరీ ఈ శ్లోకంలో మూడవ శ్లోకంలో అమ్మ తపః పలకరి నేను చేసేటువంటి తపస్సుకి ఫలం ఇచ్చేటువంటి తల్లివి నువ్వు కర్మఫలాన్ని అందించేటువంటి తల్లివి కాబట్టి నేను తపస్సు చేయాలి ఫలితాన్ని నువ్వు ఇయ్యాలి మరి నువ్వెందుకు తపస్సు చేసావు అమ్మ కన్నెక్షన్ నువ్వెందుకు చేసావు నీకేం తక్కువ చెప్పు నీకేం తక్కువ నేనంటే పాడైపోయినాను బాగుపడడానికి నేను తపస్సు చేస్తున్నా నువ్వెందుకు చేస్తున్నా హేమాంబరాడంబరి ఇప్పుడే కోలారు మైన్స్లో నుంచి గనక తీసుకుని వస్తే బంగారినే దాన్ని పుటవేస్తే అర్థం ఉంది దాన్ని కాల్చితే అర్థం ఉంది ఎందుకంటే శుద్ధి చేయాలి గనక గనిలో నుంచి వచ్చినటువంటి బంగారినే శుద్ధి చేయాలి గనక అది బంగారే అయినా శుద్ధి కార్యానికి నోచుకుంది కానీ తలతళ మెరుస్తూ ఉండేటువంటి నువ్వు హేమాంబరాడంబరి నిన్ను శుద్ధి చేయాల్సిన ఏంటి తపస్సు దేనికి శుద్ధి చేయడానికి గౌరీ ఉమా కైలాసల కందరాలయకరీ గౌరీ ఉమా శంకరీ కౌమీ నిగమాధ గోచరకరీ ఓంకార బిజాక్షరీ మోక్ష కవాట పాటనకరీ కాశీ పురాధీరీ భిక్షా దే భిక్షా మాతాన్న పూర్ణేశ్వరి పాయింట్ రచి రచయితం తలుచుకుంటే హృదయం ద్రవిస్తుంది రచిత సామాన్యులు ఇట్లా రాస్తే అర్థం ఉంది శంకర సాక్షాత్ పరమేశ్వరుడు ఎవరి కోసం రాశాడు అది మనం అర్థం చేసుకోవాలి ఆయనకు అవసరమే అడుగుతున్నాడు అవన్నీ శంకర మన కోసం మనం ఎట్లా అడగాలని నేర్పిస్తా అందువల్ల కొద్ది హృదయం రేపిస్తూ ఉంటాయి కైలాసాచల కందరాలయకరీ కైలాస ఆచల కందరాలయకరీ కాబట్టి కైలాసంలో అమ్మవారు కైలాస పర్వత గుహలో కూర్చొని తపస్సు చేసింది అని తెలుసు మీకు అది కైలాసాచల్ల కందరాలయకరీ దేనికో ఆ కైలాస గుహలోకి వెళ్ళి పర్వత గుహలోకి వెళ్లి కైలాస పర్వత గుహలోకి వెళ్లి కూర్చొని తపస్సు చేసింది దేనికోసం అంటే పరమేశ్వరుని పొందడానికి ఈశ్వరుని భర్తగా పొందడానికి ఆమె తపస్సు చేసింది అని చాలా కాలం చాలా మంది చెప్తే వింటున్నాం ఆచార్యుల వారు ఏంటంటే అదే అదే బాధగా ఉందమ్మా అదే బాధగా ఉంది మేము నిన్ను పొగిడినా కూడా అవమానపరచడం తప్ప అంతకన్నా ఇంకేం చేయలేము బుద్ధిహీనుడు గనక పొగిడాడు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళని ఎక్కడో ఒక చోట ఏదో ఒక అపశబ్దంతో అవమానపరుస్తాడు తప్ప ఎందుకంటే వాళ్ళ వైభవం వీడికి తెలీదు అదేంది మా పని ఇంతకాలం అందరూ చెప్తూ ఉంటే విన్నాం ఇదంతా కూడా ఎందుకని నువ్వు శివుడి కోసం తపస్సు చేశావని శివుడు భర్తగా పొందాలని తపస్సు చేశావని ఎంత ఇన్సల్ట్ చేశామని అసలు అర్థమే కాలేదు ఆ రోజుల్లో అంటే నీకు కూడా స్వార్థం వంటగట్టామా అమ్మా నీకు స్వార్థం వంటగట్టామా అంటే నీకు కూడా కోరికలు ఉన్నాయి అలాంటి భర్త కావాలి అని అర్థం కూడా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేదానిలాగా తయారయ్యావు నువ్వు తయారు కాల మేము తయారు చేసాం దౌర్భాగ్యం నేనమ్మ తయారు చేసింది నీ బిడ్డని అర్థమవుతుందే నువ్వు చెప్పావు అది నేను మేమే ప్రచారం చేసింది అదంతా శివుడి కోసం శివుడు లేకపోతే నువ్వు లేకపోతే నేను ఎట్లా బ్రతుకుతాను అని ఆమె తపస్సు చేసి ఆ తపస్సు యొక్క ఫలంగా శివుడిని పొందింది అని సాధారణంగా ఈ ప్రపంచంలో స్వార్థపూరిత జీవితాన్ని మేము ఎట్లాగైతే గడుపుతూ ఉంటామో నువ్వు కూడా అట్లాంటి దానివేనని ఎవడ ఆలోచించినా వాడి మనస్సుతోనే ఆలోచిస్తాడు గనక ఎవడు చూసినా వాడి కళ్ళతోనే చూస్తాడు గనక నా జీవితం ఎట్లుందో అట్లాగే చూశాను నిన్ను కూడా అందుకనే దుఃఖం కలుగుతా ఉందమ్మా ఎందుకంటే నువ్వు తపస్సు చేయలేదని నేను అనడం లేదు కానీ ఎవరికోసం చేశావు అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నా నీకు అవసరమా శివుడికి భిక్ష నువ్వు అందుకని బ్యాక్ చూడు ఎట్లా వేసుకున్నాను నేను బొమ్మ నీ కథ నాకు బాగా తెలుసు గనుక ఆయన కథ కూడా నాకు తెలుసు గనుక ఆయనకి భిక్షం కావాల్సి అంటూ కూడా నీ దగ్గరకు రావాల్సిందే కొత్తగా చూస్తుండాలి వాళ్ళందరూ మీ దగ్గరకు వస్తే కదా భిక్ష లేకపోతే అదే విషయం ఇదే అది అర్థమవుతుంది వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగులైనా ఇంటికి వచ్చిన తర్వాత భిక్ష మీరే పెట్టాలా అమ్మలే పెట్టాలా ఇంకొకరు పెట్టేది మీరు తయారు చేసుకుని తింటారా అంటే గడ్డిలాగుంటది అది అన్నం అనిపించుకోవచ్చు సార్ అమ్మలు పెడితేనే అన్నం వాళ్లే తయారు చేయాలి అర్థమవుతుంది ఆమె యొక్క ప్రతిరూపమే వీళ్ళు అర్థం అవుతుంది ఆమె జగన్మాత ఏమేదో ఒక గృహానికి మాత అంతే మాత మాత మాతయ ఎవరైతే అర్థమవుతుంది నీకు అవసరమయ్యి నువ్వు తపస్సు చేశావు అని నేను అనుకునేవాణ్ణి కాదు కాదు కాదు కాదు ఎందుకంటే మా ఇంట్లో కూడా మా కూడా ఉపవాసం చేస్తుంటదమ్మా వ్రతం చేస్తూ ఉంటుంది ఆ వ్రతాలు చేసేటప్పుడు పది రోజులు ఒక వారం రోజులు ఏం తినకుండా ఉంటది సరేనా ఇవన్నీ కూడా మాకు అనుభవంలో ఉండే నువ్వే కాదు నువ్వు జగన్మాతవే కానీ మా అమ్మ కూడా చేస్తుంది వాళ్ళ అమ్మ కూడా చేస్తుంది వాళ్ళ అమ్మ కూడా చేస్తుంది వాళ్ళమ్మ కూడా చేస్తుంది ప్రతి ఇంట్లో చూస్తున్నాం మేము ఇదంతా కానీ మేము మొదట ఏమనుకునేవాళ్ళం అంటే ఏదో వ్రతం చేస్తుంది వరలక్ష్మి వ్రతం చేస్తుంది ఇంకొక వ్రతం చేస్తుంది అట్లాగే చేస్తుంది అనుకుని కానీ ఒకసారి మా అమ్మ పదిహేను రోజులు బొంచలేదు ఉపవాసం చేసిందమ్మ ఇది ఏ వ్రతమో అనుకున్నాను ఇది ఏ వ్రతమో అనుకున్నాను అందువల్ల నాకేం కదలేదు నేను రోజు బొంచేస్తానే ఉన్నాను పోతానే ఉన్నాను ఆమె మాత్రం భోజనం లేదు ఆ ఉపవాసం చేస్తూ ఉండింది తపస్సు చేస్తూ ఉండింది కారణం ఏంటి ఎందుకో నాన్నను మార్చాలని చేస్తూ ఉందేమో ఇటువంటి అభిప్రాయాలే నాకున్నాయి కాని ఒక్క క్షణాన నాకు అర్థమైంది నేను పాడైపోయానని నా బ్రతుకు అత పతనం అయిపోయిందని నా కళ్ళ ముందే నా బిడ్డ పోయాడు ఏమిటని ఇంత జ్ఞానం కలిగినటువంటి తల్లిని ఇంత ఐశ్వర్యం కలిగినటువంటి తల్లిని నన్ను పెట్టుకొని ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి తల్లిని నన్ను పెట్టుకొని నా బిడ్డ ఇట్లా అయ్యాడేమిటే అని ఏం చేయాలనో తెలియక నా లాంటి దౌర్భాగ్యుణ్ణి దుష్టుణ్ణి మార్చేటువంటి అవకాశం లేకపోగా ఎంత చెప్పినా కూడా దౌర్భాగ్యుడు మారకుండా ఉంటే ఏం చేయాలనో ఆ దుష్టు అర్థం కాక నిన్ను నువ్వే పనిష్ చేసుకున్నావా తల్లి అమ్మ నా కోసం నా కోసం వీడు ఎట్లాగూ చేయడు గనుక వాడి కోసం మనం తపస్సు చేస్తామనుకున్నాము కోసం నేను సత్యనారాయణ వ్రతం చేశా ఇదిగో ఈ బిడ్డ కోసం నేను ఐదు లక్షల జపం చేసా అదిగో నా బిడ్డ గర్భవతి గతంలో రెండు గర్భాలు పాడైపోయినాయి ఇది మూడవది అందుకని నేను నా బిడ్డ కోసం పది లక్షలు చేశాను అని తల్లులు చెప్తూ ఉండారమ్మా ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ రోజుల్లో వాళ్ళు చెబితే నిజమేననుకున్నా నువ్వు ఈశ్వరుడి కోసం తప్పావంటే కాదు ఈశ్వరుడు నీకు అవసరం లేదమ్మా ఈశ్వరుడికి నువ్వు అవసరం అర్థమవుతుంది ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది నువ్వు చేసిన తపస్సు అంతా మాకోసమే బిడ్డలు పాడైపోయినా గనక మమ్మల్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో తపస్సు చేశావు ఏదో మా అమ్మ ఉపవాసాలు అని అనుకున్నప్పుడు ఏమనిపించలే తినిపోతున్నా కానీ ఆమె ఉపవాసాలు ఉన్నది నా కోసమే తెలిసినప్పుడు వెళ్లి కాళ్ళ మీద పడుతున్న అమ్మ తినువే దృష్టిని రోజు తినిపోతున్నాను నేను నా కోసం నువ్వు పస్తువులు ఉంటున్నావా నా కోసం నువ్వు ఉపవాసం చేస్తున్నావా అమ్మా తినోమ్మా తిను తిను తినని కాళ్ళు పట్టుకుంటున్నావు అలా పట్టుకోవడానికే వచ్చాను ఈరోజు నీ దగ్గరికి ఈరోజు కాశీపురాధీశ్వరి అన్ని వదిలిపెట్టి కాశీకే ఎందుకు వచ్చాను తెలుసు అమ్మా నీ పాదలు పట్టుకోవడానికి నీ తపస్సు నా జ్ఞాపకం వస్తుంది చెడిపోయినటువంటి నీ బిడ్డల కోసం నువ్వు తపస్సు గాని మరొకరి కోసం కాదు కఠోరమైనటువంటి తపస్సు చేసినటువంటి తల్లివి నువ్వు కాబట్టి నువ్వు పస్తుంటే నేను తింటూ వచ్చాను ఎంతకాలం నేను దుష్టండి కాబట్టి ఇప్పుడు నువ్వు తినమ్మా నువ్వు తిన నీకే నైవేద్యం పెడుతున్నా తిను ఎందుకని నువ్వు చేసిన తపస్సు అంతా కూడాను నాకోసమే గనక తింటదే అమ్మ తినదు అమ్మ ఇంకా చేయనేది పాయింట్ సరేనా ఊరికే తిక్కతిక్క శ్లోకాలు తిక్కతిక్క పద్యాలు చెప్తే ఆమెకి గ్రామర్ రాగ్ కాదు అండర్స్టాండ్ చెప్పాల అమ్మా ఇంక చేయను తప్పు ఇంతకాలం చేసినా సరేనా నేను చేసిన తప్పులకి నిన్ను నువ్వు శిక్షించుకుంటూ ఉపవాసం చేసి వ్రతాలు చేశావు ఇదిగో నీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా ఇంక చేయి నిన్ను కష్టపెట్టే పని నేను చేయను ఏ పని నేను చేస్తే నువ్వు బాధపడతావు ఆ పని నేను చేయను అధర్మంగా చెరించను ఇంకా ఇతరులను బాధ పెట్టను అమ్మా నువ్వు ఎలా చెబితే ధర్మైక నిష్టాకరి నువ్వు చెప్పినటువంటి ధర్మ మార్గంలో నేను నడుస్తా నువ్వు తినమ్మా ఇది ఇది ఇది అమ్మ దగ్గర ఆ మాట మాట్లాడలేదనుకోండి ఆవిడ తిందో ఇంకొక పది రోజులు చేస్తాం వీడు మారలేదనుకో వీడు నాకు అన్నం తినమంటున్నాడే గాని నన్ను అన్నం తినద్దని ఎవరు చెప్పారు అమ్మ నువ్వు అన్నం తిన అంటున్నాడు వీడు నన్ను అన్నం తినద్దని చెప్పింది ఎవరు నాకు నేనే విధించుకున్నటువంటి శిక్ష ఇది ఎందుకని వీడి కోసం ఇప్పటికైనా మారుతాడంటే లే ఇప్పుడు కూడా మారేటట్టుగా లేడు కాబట్టి నేను తిన్నానుకుంటుంది అమ్మ అందువల్ల అమ్మ నువ్వు చెప్పినట్టు వింటా నీ మాట వినకపోవడం వల్ల నిన్ను నువ్వు శిక్షించుకున్నావు తపస్సు చేసుకున్నావు ఇప్పుడు నీ మాట వింటానమ్మా నువ్వు ఎలా చెబుతావో చెప్పు అన్నపూర్ణ స్తోత్రం నాలుగో స్వత్రం మంత్రం శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికీ ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఎందుకంటే రచించింది ఆదిశంకరాచార్య స్వామి గనుక ఇంక అటువంటి గురువుని మళ్ళీ ప్రపంచంలో చూడబో ఆ గురువును మనసులో పెట్టుకొని చెప్పుకోవాలి భగవంతుడు అసహ్యించుకునే పని ఏది నేను చేయను అన్నపూర్ణాదేవి కష్టపడేటువంటి పని ఏది నేను చేయను అంటే అంత శక్తి మనకుందే అమ్మ నువ్వు ప్రసాదించే ధర్మైక అదే అదే ఎక్కడ ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అయిపోతా ఉంటామో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం చేయాలనేటువంటి సాధనలో ఫెయిల్ అయ్యామనుకోండి అమ్మ పాదాలు పట్టుకోవడం కన్నా మరొక మార్గం లేదు ఇదొక్కటే కనుక మన కృషిలో మనం ముందుకు పోలేకపోతే తల్లి యొక్క ప్రేమ మనల్ని నడిపిస్తూ పోతుంది కాబట్టి చూడమ్మా నేనెక్కడ నువ్వెక్కడ నిన్ననే చెప్పాను కదా హేమాంబరాడంబరీ బంగారసింహాసనం మీద కూర్చునేటువంటి తల్లివి నువ్వెక్కడ ని నికృష్టం నేనెక్కడమ్మా నేను ఒక బిడ్డనేనా నీ బిడ్డలు వేరే అగజాన పద్మార్కం గజాన అది అటువంటి బిడ్డను చూసుకొని నువ్వు సంతోషపడతావు నన్ను చూసుకొని నువ్వు సంతోషపడతావు కాబట్టి గణపతి ఉండాడు నీకు బిడ్డ అంటే నేను తృప్తిపరచడానికి దుఃఖ పెట్టడానికి అర్థమవుతుంది అగజాన పద్మార్కం సోరీ అగజ ఆనన పద్మార్గం అంటే గమించినటువంటిది అగజ ఆనన పద్మార్గం ఇటు కూడా కాబట్టి కొండలో ఉండేటువంటి ఆ తల్లి అగజాన పద్మార్గం ఆమె యొక్క ఆనన ముఖం అనేటువంటిది అగమంటే కొండ కూడాను పార్వతీదేవి గనక పర్వతరాజ కుమార్తె గనక అగజ అగ కథల గమించినటువంటిది అగా గమించినటువంటిది కథలనటువంటిది కొండ అచలం నిన్న చూసాను కాదు ప్రళయ ఆచల మనుసు కొండ ప్రాళయ మనుసు అచల కొండ అట్లాగే ఇక్కడి కూడాను అగజ గమించినటువంటిది అగజ కొండ ఆ కుమార్తె పార్వతీదేవి ఆనన ఆమె ముఖానికి అగజాన పద్మ ఆమె యొక్క ముఖ కమలానికి చూడండి ఏమి వర్ణన అగజాన పద్మ అర్కం సూర్యుడు అర్కం సూర్యుడు రాగాని పద్మం ఎట్లాగైతే వికసించుకుంటుందో గణపతి గనిపించగాని అమ్మ ముఖారు విందం అట్లా విరగుతుంది ఎట్లా దట్ ఇస్ అర్థం భర్త అగ్గజాన పద్మ అర్కం సరేనా అమ్మవారి ముఖం ఎట్లా ఉందంటే గణపతి వినాయకుడు కనపడగానే సూర్యుడు పైన రాగానే ఎట్లాగైతే కమలం అంతవరకు మొగ్గగా ఉండేటువంటిది విరబోస్తుందో అట్లా మొగ్గ చూడు ఎట్లా విరబోస్తుంది అలా విరబోస్తుంది కదా అమ్మ మామూలుగా ఎట్లుంటుందట గణపతి కనపడగానే విరబూస్తాం కాబట్టి నీ ముఖార విందాన్ని వికసింపజేసేటువంటి బిడ్డ అందువల్ల గణపతి బిడ్డ నన్ను చూస్తే సాయంత్రం అవద్దు వ్యవహారం ఆయన వచ్చినప్పుడు ఉదయంగా ఉంటుంది నీకు నేను వస్తే సాయంత్రంగా ఉంటుంది ఎందుకంటే ముడుచుకుపోతాదమ్మా నీ మొగం అంతా కూడా ఇట్లా పెట్టుకుంటావు ఏంటి ఇటువంటి వాడు నాకు పుట్టాడే వీణ్ణి ఎట్లా బాగు చేయాలి తపస్సు చేస్తావు అది ఇంకేలే కైలాసచల కందరాలయకరీ బిడ్డ బాగుపడాలని తపస్సు చేశావు నా వల్ల అన్నం తినకుండా ఉన్నావు తల్లి నేను మొదటేమో దేనికోసం అనుకున్నాను కాని ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది నా కోసమేనని ఇంకా నేను కష్టపెట్టలేను ఇంకా నా కాదు నా కొరకే నువ్వు చేశావు గనక అమ్మా ఇదిగో నేను కూడా ఇక ప్రయత్నం చేస్తా ఇక తపస్సు చేస్తా తపస్ పలకరి నాకు ఇవ్వు తపస్సుకి ఫలితం నువ్వు ఇవ్వు ఏ విధంగా అయినా సరే నన్ను బాగు చేయి తల్లి నీ బిడ్డను కనుక బాగు చేయి చెడిపోయినటువంటి వాడిని ఏం బాగు చేస్తావు చెడిపోయిన వాడిని నన్ను బాగు చేయాలి కానీ గణపతి నువ్వేం బాగు చేస్తావు కుమార్స్వామి నువ్వేం బాగు చేస్తావు చక్కగా ఉన్నారు కదా నువ్వు చెప్పినట్టుగా విని డిస్టింగ్షన్ లో పాస్ అయ్యారు మంచి ఉద్యోగాల్లో ఉండరు నేనే కదా అడుగు తింటున్నాను వ్యవహారం చూడమ్మా నా వ్యవహారం చూడు అర్థం ఈయనేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు ఆయనేమో మిలిటరీలో టాప్ పొజిషన్లో ఉన్నాడు నేను చూడు రిక్షాలు అవుతాను నన్ను చూడవే నన్ను చూడు ఇంక మీదట మాత్రం నువ్వు తపస్సు చేసే పరిస్థితి నేను తెచ్చిపెట్టాను నువ్వు నా గురించి కష్టపడేటువంటి పరిస్థితి నేను తెచ్చిపెట్టాను నేను ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావో ఆ పనే చేస్తా ఇరు సరేనా అట్లా పవిత్రుని చేయి నన్ను పవిత్రుని చేయమ్మా నేను పతిత్రుడిని అట్లనే నువ్వు ఉపవాసాలు ఉండబాకు అట్టు నువ్వు వర్తాలు చేయబాకు నా కోసం నువ్వు తపస్సు చేయదు నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు ఆహారం లేకుండా ఉండద్దు నన్ను పవిత్రుని చేయమ్మా ఎట్లా నాయన నువ్వు పవిత్ర రాలేవు కదమ్మా గౌరీ గౌరీ గౌరవర్ణం కలిగినటువంటి తెల్లగా ఉంటుంది స్వచ్ఛమైనటువంటి తల్లి ఇది పవిత్రత గౌరవర్ణం పవిత్రత కాబట్టి నువ్వు పవిత్రతగా మారిపోరమ్మా స్వచ్ఛమైనటువంటి తల్లివి తెల్లని కాంతి కలిగినటువంటి దానివి అంటే నలుపే తెలియని దానివి నలుపే తెలియదు అంటే పాపరహితవు నీకు ఏ పాపం నేను నాకు అసలు నా కర్మేంటి నేను పాపాలు చేసిన వాడిని ఈ పాపాలు పోగొట్టడానికి ఇంతవరకు నువ్వు చేసింది తపస్సు వద్ది నేను ప్రయత్నం చేస్తా నువ్వు అనుగ్రహించు తల్లి స్వచ్ఛమైనటువంటి తల్లివి గనక పాపరహిత గనక అనఘ గనక నువ్వు నీకు పాపం తెలీదు గనక గౌరీ పదప్రయోగం శంకర గౌరీ అమ్మ స్వచ్ఛమైనటువంటి తల్లి ఓ బంగారు తల్లి ఏ మలినం తెలియనిటువంటి తల్లి నిర్మలమైనటువంటి తల్లి విశుద్ధమైనటువంటి తల్లి గౌరీ నన్ను పవిత్రాలని జయి ఎందుకమ్మ అట్లా చూస్తాడు అవి ఎందుకట్లా చూస్తాండరి నువ్వు సామాన్యుడు వాటరా నా పెద్ద కొడుకు గణపతే నువ్వు కూడా గణపతి కాకపోతే వాడు సుఖపెట్టే గణపతి నువ్వు దుఃఖపెట్టే గణపతి ఎందుకో తెలుసా వాడు గణపతి నాకు ఆనందంగా ఉంది గజముఖుడు నువ్వు కూడా అదే గజముఖుడువే నువ్వు కూడా ఎందుకని గజస్నానం చేసేవాడు అదే నేను నిన్ను పవిత్ర పవిత్రుని చేశాననుకో గజ స్నానం చేయడమే ఉంటుంది బయట వచ్చిన తర్వాత క్షణంలో మళ్ళీ మరీ పడిపోతావేమోనని అందుకని అట్లా చూస్తున్నాను రా నేను ఎందుకని గతంలో చాలా సార్లు ఇచ్చాను అవకాశం ఈ డియట్ ఎన్ని సార్లు ఇచ్చాను నీకు అవకాశం బాగుపడతావేమోనని నా మనసు ఇరిగిపోయేంతవరకు చేశావు తప్పులో ర్యాస్కల్ అర్థమవుతుందే ఈ పోతే మళ్ళీ చేయువని నమ్మకం ఏంటి చెప్పు గౌరీ నిజమే స్వచ్ఛమైన తల్లిని నిన్ను తయారు చేస్తాను మళ్లీ నువ్వు గజేస్తున్నానమే కదా ఉమా సేద్యోటే గౌరీ అమ్మ నన్ను పవిత్రుడి చే నువ్వు మళ్ళీ గజ స్నానం చేస్తే ఏనుగలాగా పోయి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఏనుగానికి ఎట్లాగైతే దుమ్మేసుకుంటుందో చెప్పినంత ఇని మళ్లీ నీ దౌర్భాగ్య బ్రతుకులోకి వెళ్ళామనుకో అప్పుడేమి అప్పుడులా ఉమా అద్భుతమైనటువంటి నామం గౌరీ తర్వాత ఏంటో తెలుసా ఉమా అది కూడా నీ మీదనే ఉంది అంటున్నాడు అది గజస్నానం చేయకుండా ఉండేది కూడా నీ మీదనే ఉంది ఎంత ఈజీ చూడు ఎందుకో తెలుసా నా దగ్గర బాగా తపస్సు చేయించు స్వాధ్యాయం చేయచ్చు ధ్యానం చేయించు నాకు చాలా చాలా ఉంటాయి డబ్బు ఇబ్బంది వాటి మీద పోతాను దరిద్రం అవసరం లేకపోయినా కూడా ఇదంతా నా దరిద్రం గతంలో నేను బతికిన బతుకు నన్ను పోనే నువ్వే కంట్రోల్ చెయ్యి నేను చెడు మార్గాల్లో పోతాను నువ్వే కంట్రోల్ చేయి అందువల్ల పవిత్రుని చేయమని గౌరీ అన్నా మళ్ళీ పాడవుతానంటుమాట అదేంటిరా మళ్ళీ ఏ తల్లి అయినా కూడా బిడ్డని పరీక్షలు వస్తుంటే ఏం చేస్తారు మీరు చదువు వాడు ఆడిపోతుంటాడు ఆడుకోడాకో క్రికెట్ టీవీ క్రికెట్ అమ్ముళ్ళ చదు కూర్చో వాడు కూర్చోని చదువుతూ ఉంటాడు మధ్యలో ఉండ లేచిపోతుంటాడు మా వద్దు మా ఇది క్యారెక్టర్ అమ్మా అది అర్థంతుంది నువ్వు కాబట్టి చెయ్యి యోగం లే ఉదయాన్నే నాలుగు గంటలకి వాడు లేచి పడుకుంటాడు మా లేచా మళ్ళీ పడుకోబాకు మా వద్దు మా అంటే వద్దు సరేనా సన్మార్గంలోకి నిడుపు మళ్ళీ చెడు మార్గం పోతాను నేనమ్మా అప్పుడుళ్ళ మా వద్దు అని నువ్వే చేస్తూ పోవాలి అంతే ఎక్కడైనా కూడా నైనా పిల్లల్ని ఎట్లాగైతే చదువు బయటకెళ్తానమ్మా వద్దు వెళ్ళకో మా ఇది నీ క్యారెక్టర్ అట్లాగే సన్మార్గంలో నడుపు దుర్మార్గంలో బయటప్పుడు సన్మార్గంలో నడపడానికి మొదట అక్షరం ఊ తర్వాత మా కోట్లా నన్ను రక్షించమ్మా బ్యూటీ ఎట్లా రక్షించు ఊమా ఆ అనేది ఏదైతే ఉందో స్థితి ఇది కూడా ఉమా శబ్దంలో ఉంది అందువల్ల ఓంకార బీజాక్షరి తర్వాత అంటాడు ఓంకారం ఏదైతే ఉందో చూడండి మీరు చూడండి అకారం ఉకారం మకారం ఇది కదా ఓం సో అకారం అనేటువంటిది సృష్టి ఉకారం అనేటువంటిది స్థితి మకారం అనేటువంటిది దయ అదే విశ్వ తయజ ప్రాజ్ఞలు ఏది మన అవస్థాత్రయంలో చెప్తే ఇవన్నీ మీకు నేను చెప్పాను తెలుసు కానీ తమాష ఏంటంటే ఆ అమ్మ స్వరూపం ఆ ఓంకారం అందువల్ల ఓంకార బీజాక్షరి తర్వాత చెప్తాడు అమ్మ స్వరూపం ఓంకార బీజాక్షరి అంటే అధిష్టాన దేవత కానీ ఇక్కడ ఓంకారంలో ఉమా శబ్దం రక్షించేటువంటి తల్లి సరేనా ఇక్కడ ఏమి లక్ష్మీదేవిగా కనపడుతుంది మనకు ఎట్లాగో తెలుసా చూడండి తమాషా ఆ ఊ మా తర్వాత చెప్పండి ఆ ఊ మా మళ్ళీ ఆ ఉ మా ప్లస్ ఆ సవరి తిరిగి సంధి ఊ మా ప్లస్ ఆ ఉమా అర్థమైంది ఇప్పుడు ఆ ఉ మన అట్లా పెట్టావు ఉ మ ఉమా కదా దీర్ఘం ఆ వచ్చిందంటే దీర్ఘం ఉమా ఓంకారంలో ఎక్కడుందో తెలుసా అమ్మ మధ్యలో ఉంది ఊ ఆ వచ్చేసి సృష్టి పుట్టేశాం పాపాలు తీసుకున్నాకేం తెలీదు ఏం తెలియదు లై ఉందనుకోండి మా అప్పుడు ఏమవుతామో మనకు తెలియదు అసలు ఎట్లా ఉంటామో ఏ పరిస్థితుల్లో పోతాము ఏంది ఇంటర్స్ కేర్ యూనిట్లుంటామో తెలియదు అన్కాన్షియస్ ఉంటామో తెలియదు ఎట్లా పోతామో తెలియదు వచ్చినప్పుడేమో తల్లి గర్భం నుంచి ఏమీ అర్థం కాలేదు పోయేటప్పుడేమో ఏమీ అర్థం కాదు ఉన్నప్పుడే అర్థం కావాలి మధ్యలోనే తెలియాలి మధ్యలోనే మనం రక్షించాలి ఆ రక్షించేటువంటి తల్లి ఇవే గనక మధ్యలో జరిగింది ఊ మధ్యలో నుంచి గనక తీసుకుంటే ఆ ఊ మధ్యలో నుంచి కనుక తీసుకున్నావా ఊమా అందుకని దీర్ఘం చూడండి గౌరీ ఉమా అమ్మా రక్షించు కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమా శాంకరీ అయిపోయింది ఈ రెండు కనుక తిరిగా అనుకో గౌరీ ఉమా ఈ రెండు అయిపోయింది ఇంకా స్థిరం గనక మన మామూలుగా మనం చెప్పాను కదా మీకు ఎవరైనా లేని ఒక కొత్త వాళ్ళు వచ్చారు మనవాళ్ళు చెప్తున్నా ఒకటి ఒక క్షణం రిపీట్ చేయండి నేను సాధారణంగా మళ్ళీ కొత్త వాళ్ళు అంతా ఉన్నారు గనుక శంకరి అంటే శంకరుని యొక్క భార్య అని అందువల్ల అన్నప్పుడు చెప్పాను మీకు అంటే మహేశ్వరుని యొక్క భార్య అంత అంత కాదు అంత పరిస్థితి కాదు ఎందుకనంటే శంకరి శంకరుని యొక్క భార్య అంటే ఆయన డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేవా అర్థం మా అమ్మంత బలహీనం అయింది కాదు అందువల్ల సాక్షాత్ మాహేశ్వరి నీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి నేను డాక్టర్ అమ్మ లాయర్ అమ్మ ఆ లాయర్ గారి దగ్గర పోతే లాయర్ గారు లేదు లేరు ఇంట్లో ఎరా వెళ్లే వచ్చావా లాయర్ గారి దగ్గర కాగితాలు చేసుకు వచ్చావని మనం చెప్పింది మీకు నేను వీడు వచ్చి ఏమంటాడు ఆయన లేరండి అందువల్ల కాగితాలు తాలేదు ఎవరు చెప్పారు నీకు లాయర్ అమ్మ చెప్పింది ఆమోరే లాయర్ భార్య అర్థం కూడా తెలియదు ఆమె ఇచ్చిన సలహా ప్రకారం పోయినామనుకోండి అదే నేను చెప్పింది మీకు జైలు అయిపోలేదని పర్లేదు వరీ అదే డాక్టర్ డాక్టర్ భార్య ఇంట్లో ఉంటుంది హౌస్ వైఫ్ డాక్టర్ తీ మందులు తీసుకురారా వాడు పోతాడు ఆయన లేడు డాక్టర్ లేడు వీడు వచ్చేస్తాడు ఎందుకని డాక్టర్ లేడండి ఎప్పుడు వస్తాడు అంటే గంటలకు వస్తాడు ఎవరు చెప్పాను డాక్టర్ అని చెప్పింది ఎవరు ఈమె ఈమె మాత్ర సరే నేను చెప్పన్నానే కాబట్టి ఈ పేర్లు అట్లా ఉంటుంటాయి చిన్నప్పుడు కూడా అయివారు అయివారం తిరిగేవాళ్ళం మనం మాస్టర్లని మాస్టర్ అన్నప్పుడే చెడిపోయింది కానీ వ్యవహారం అయివారాన్ని తిరిగినప్పుడు బ్రహ్మాండంగా ఉండింది ఈ మాస్టర్ అనేటప్పటికీ ఇంకా అయిపోయింది వ్యవహారం అయివారు అయివారం తిరుగుతుంటే అడిగేవాళ్ళం పిల్లని లోపల కొరతాడేమోనని ఇది చూసాలకి అయ్యోర ముందే అయ్యోరమ్మా ఆమెకేమి రాదు వంట తప్ప కాని అయ్యర్ భార్య గనుక ఐవరమ్మ ఏ అట్లా కాదు సార్ ఇక్కడ సాక్షాత్ మాహేశ్వరి శంకరుని యొక్క భార్య గనుక అందువల్ల ఆమె గొప్ప ఆమె కాదు ఆమె శంకరి చం కరోతీ శంకర చం సుఖాన్ని ప్రసాదించేటువంటి వాడు కళ్యాణాన్ని ప్రసాదించేవాడు శంకరుడైతే ఆయన దగ్గర అరువు తెచ్చుకొని కాదు ఈమె రోజు ఆయన దగ్గర చేరి ఏమండి ఒక చక్క రాసింది ఒక చక్క రాసి అని ఆమె కాదు ఏమి అర్థమవుతుంది డైరెక్ట్ గా మన కంప్యూటర్లో ఎంటర్ అయిపోతుంది ఆ అది ఎంత రిలీజ్ చేస్తా ఉందో మనకే వచ్చేస్తుంది డైరెక్ట్ గా సాక్షాత్ శంకరి సాక్షాత్ శంకరి కళ్యాణప్రదం చేస్తుంది ఇప్పుడు అర్థమైపోయిందే ఇదిగో మనం కనుక సన్మార్గంలో లేకపోతే అమ్మ మన కోసం తపస్సు చేస్తుంది ఉపవాసం ఉంటది సరేనా ఆ విధంగా మనని పవిత్రులు చేస్తుంది మనం పశ్చాత్తాపంలో కుమి కుమిలిపోయేటట్టు చేస్తుంది అవగాహన వస్తే ఆ తర్వాత మనం పవిత్రులు అవుతాం గౌరీ ఆ తర్వాత ఏంటి దాన్ని పాడు కాకుండా రక్షించేది కూడా అమ్మే యోగాన్ని పొంది భగవత్ కృప పొంది సన్మార్గంలో నడుస్తూ దాన్ని రక్షించుకోగలిగితే ఇంకా కళ్యాణప్రదం శాంకరి కౌమారి కౌమారి అయితే కొందరు ఈ వామాచారంలో చెతూ ఉంటారు కౌమారి అంటే అమ్మ కుమారి సరేనా ఆమె ఎప్పుడు కుమారి అనే కాదు కాదు కౌమారి ఎట్లా తల్లివి నువ్వు కౌమారి కుమారుల్ని కలిగిన తల్లివి నువ్వు కుమారస్వామి తల్లివి కార్తికేయునికి తల్లివి అంతేకాదు కౌమారి ఆ కుమారస్వామికినా మేము ఇప్పుడు ఆయన కోసం కాదు నువ్వు తప్పస్ చేసింది మా కోసం కదా మాకోసం నువ్వు తపస్ చేసావంటే మా మీదనే ఎక్కువ ప్రేమ కాబట్టి నువ్వు కౌమారి ఎప్పుడు తెలుసా కుమారా అని నన్ను పిలిచేదానివ మనవు అందువల్ల నువ్వు కౌమారి కుమారా అని పిలిచేదానివి నువ్వు కౌమారి కౌమారి నువ్వు గనక కుమారా గనక పిలిచావా అదేడా ఉద్దేశం ఇంతవరకు బానే ఉన్నా శాంకరీ జీవితం కళ్యాణపరదంగా ఉంది కానీ ఇప్పుడు నువ్వు పిలవాలి కదా ఇప్పుడు మనకు అన్నీ వచ్చనుకోండి మూడు సంవత్సరాలు పిహెచ్ది మేము అంతా అయిపోయింది పరీక్షలు రాసాము మరి సర్టిఫికేట్ ఉండాలనా లేదా సర్టిఫికేట్ లేకుండా సార్ నేను పాస్ అయ్యాను సార్ అని పోతే కావాలంటే పేపర్లో ఉంది నా నంబర్ చూడండి అంటే వస్తారా ఉద్యోగం అదే పేపర్ టెస్ట్ మోనీలో అదేనా పేపర్లో నంబర్ ఉంటే ఎత్తుకుపోయి నాకు ఉద్యోగం ఏంటన్నా లే మనం సర్టిఫికేట్ పట్టుకొని పోవాలి కాబట్టి అమ్మా నాకు సర్టిఫికేట్ కావాలా ఏంటో తెలుసా కుమారా అని నువ్వు పిలిస్తే అది సర్టిఫికేట్ నాకు ఇంకేం లేదు ఆ సర్టిఫికేట్ కోసం చూస్తున్నా దాంతోనే చలామణి అవుతాను ప్రపంచంలో లేకపోతే చలమణ ఎప్పుడైనా లేదు ఉద్యోగమే రాదు నువ్వు గనక నాయన కుమారా అని గనక పిలిచావా ఇంకా అక్కడి నుంచి వీర చోర దానా అన్ని ఇంకా ఒకటి కాదు ఎందువల్ల తెలుసా నువ్వు కుమారాన్ని పిలిచా ఒక బిడ్డని ఆయన సర్వసేనాధిపతి అయ్యాడు దేవసేనాధిపతి అయ్యాడు అర్థం అవుతుంది ఆయన దేవసేనాధిపతి దేవసేనాపతి దేవసేనాపతి అంటే రెండు అర్థాలు దేవతలు ఉండారు కదా వాళ్ళ సైన్యానికి అధిపతి ఎవరు కమాండర్ ఇన్ చీఫ్ కుమారస్వామి ఆయన ఎట్లా దేవతలు సామాన్యుడా ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉంది కానీ కమాండర్ ఇన్ చీఫ్ మాత్రం కుమారస్వామి ఆ ఇంద్రుడు కాదు కుమారస్వామి కుమారస్వామి సర్వసేనాపతి దేవసేనాపతి ఆయన ఎట్లా వచ్చింది ఆయనకి ఏ లేదమ్మా నువ్వు కుమారాన్ని పిలిచావు కదా అట్లా అయిపోయాడు అంతే ఇంకేం లేదు నువ్వు కూడా నయనా అని పిలువన్నా నువ్వు శంకర అర్థంతుంది ఒక్కసారి పిలువమ్మా అమ్మా అమ్మా అమ్మ భిక్షాన్ దేహి నీ పాదాల దగ్గర పడి నీ గుమ్మం దగ్గర పడి ఒక్కసారి నాయనాను సరిపోద్దు అంతే ఆయన సర్వసేనాపతి అయ్యాడో నేను కూడా అంతే ఈ ప్రపంచంలో అటువంటి వీర్యవంతుణ్ణి అవుతాను శక్తివంతుణ్ణి అవుతాను తేజోమయుండి అవుతాను ఈ ప్రపంచంలో ఎవడైతే నిజత కుమారాన్ని పిలిపించుకుంటాడో వాడి జన్మే ధన్యం కౌమారి కాబట్టి దేవతల యొక్క సేనకి ఆయన పతి గనక దేవసేనాపతి ఆయన భార్య పేరు కూడా దేవసేన ఇదో కాబట్టి దేవసేనకు పతి బ్యూటీ ఇదంతా సంస్కృతం కౌమారి ఎప్పుడు పిలుస్తావు చెప్పండి అమ్మ కుమారాని అని పిలవాలంటే సరేనా తన బిడ్డనే కదా పిలిచేది తను ఎవరో తనకు సమానంగా ఉండగలిగితేనే అంతే ఆ నువ్వు వేద స్వరూపిణి ఓకే నువ్వు కూడా ప్రమాణం కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి అమ్మా అది కూడా నువ్వేయువు నాకు ఇస్తాను ఆయన నిగమార్ధ వేదం నిగమం అంటే వేదం నిగమ అర్ధ గోచర నిగమ అర్థ వేదార్థ వేదం అర్థాన్ని గోచర నేను దర్శించేటట్టుగా చేసేటువంటి తల్లివి కాబట్టి వేదమైతే తెలుసు వేదమైతే వల్లిస్తా ఉంటారు కదా లేదా బ్రహ్మవిదాప్నోతి పరం అంటే తదే షాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదని మీరు చూడండి ఎక్కడన్నా చెప్తా ఉంటారు వాళ్ళు తమాషగా ఉంటుంది మాకు కూడా ఎక్కడన్నా ఈ పూర్ణ కుంభాలు ఇస్తుంటారు ఇప్పుడు చూసి మామూలు చూసి ఇటు పెట్టి ఇట్టు కొత్తగా మన తెలిగిపోతే మళ్ళీ రెండో రోజు కనపడ్డా నాకు ఉపన్యాసం ఉన్న తర్వాత మొదటి రోజే కొత్త ఊరిలో పోయే రోజు పూర్వం ఇప్పుడు లేదు ఇప్పుడు అందరికీ తెలుసు కనుక పూర్వ రోజుల్లో మమ్మల్ని కర్మార్ అది దాంట్లో మీ తప్పులు చెప్తాడు సరే సరే సరే సరే నేనంత విని ఉపన్యాసంలో ఎక్కడో ఒక రోజు రెండో రోజులు ఆ మంత్రము మంత్రార్థం వివరిస్తాను ఇంకా కనపడ్డా నాకు కాబట్టి మాకు మాకు వేదం తెలుసు వేదార్థం తెలియదు వేదార్థం తెలిసి ఉండొచ్చు వేద రహస్యం తెలీదమ్మా వేదార్థ రహస్యం తెలీదు అది కేవలం నీ కృప వల్లనే కలుగుతుంది ఎందుకో తెలుసా మీకు అనేక చెప్పాను శాస్త్రం ప్లీజ్ ఋషిభి న ప్రమాణ కర్తారహిభి సంప్రదాయ కర్త కర్తారహులు వేదాన్ని సృష్టించలేదు వేదాన్ని బోధించే పద్ధతి బోధనా విధిని సృష్టించారు అది సంప్రదాయం అంటే విష్ణుశాస్త్రం మనకు లలితశాస్త్రనామకు వచ్చినప్పుడు త్రిచేతికి వచ్చినప్పుడు సంప్రదాయేశ్వరి అని ఉంది అమ్మవారికి పేరు లలితకి సంప్రదాయేశ్వరి అంటే ఆ సంప్రదాయానికి నువ్వు ప్రభువులు తల్లివి రాణివి ఎందుకో తెలుస్తా సంప్రదాయంతోనే మనకు వస్తుంది మెథడ్ ఆఫ్ టీచింగ్ అది కూడా నీ చేతిలోనే ఉంది గనక వేదార్థ రహస్యాల్ని కూడా నువ్వు తెలియజేయగలవు అటువంటి జ్ఞానాన్ని నువ్వే చేయాలి ఇదిగో నిగమార్ధ గోచరీ ओंकार बीजाक्षरी काबट आ ओंकार बीज आदि समस्तमें देंट कदलो अटंट ओंकार स्वरूप ओंकार बीजाक्षरी ओंकार बीजाक्षरी मोक्ष द्वार कवाट पाट नी కాబట్టి రేపు ఆ మోక్ష ద్వారాలు అనేటివి మోక్షానికి ద్వారం లేదు మోక్షానికి ద్వారం అక్కడ కాదు ఉండేది ఇక్కడే ఉండేది హృదయంలోనే ఉండేది విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వసంశయా ఇక్కడే ఉండేది మీకు తెలుసు ఇప్పుడు ఎందుకంటే మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది మోక్షం అనే స్వర్గం అయితే తలుపులుంటాయి దానికి ఇది మోక్షం మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక ఎక్కడుంది జ్ఞానం మన దగ్గరే ఉంది మన స్వరూపమై జ్ఞానం కాబట్టి ఆ మోక్ష ద్వారా కవాట పాటన కరీ అది ఆ మోక్ష ద్వారాలు తెరిచేటువంటి తల్లివి నీవు ఎట్లా తెలుస్తావు ఆ కీ నీ దగ్గరంది కీ నీ దగ్గర ఉంది ఆ కీ ఏమిటి సంప్రదాయం మెథడ్ ఆఫ్ టీచింగ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ కనుక ఈ జ్ఞానం చేత నాకు అటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి తల్లివి చూడమ్మా నేను పాడైపోతే అక్కడ నీ ఉపవాసంతో తపస్సుతో ప్రారంభమైంది ఈరోజు శ్లోకం ఎక్కడికి వచ్చి జేనా తెలుసా నీ అనుగ్రహంతో మోక్ష ద్వారం దగ్గరున్న ఇప్పుడు నువ్వు తెలుస్తున్నావు నేను ఎంటర్ అయిపోతున్నాను అంతే కైల కైలాసందరాలయకరీ చూ నేను చెప్తూ ఉంటాను మీకు అన్ని కనపడతాయి అక్కడి నుంచి తపస్సు కైలాసల కందరాలయకరీ గౌరీ పవిత్రత ఉమా శాంకరీ కౌమరీ నిగమార్ధ గోచరకరీ ఓంకారీజాక్షరీ మోక్ష ద్వార కవాట పాఠనకరీ కాశీ పురాదీశ్వరీ భిక్షా కృపవలబనకరీ మాతూర్ణీేశ్వరీ ఆ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం మార్గేణమీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తో కాళీ వర్షతు పర్జన్య పృథివీ సాని దేశోయోవర బ్రామణ సు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య జో ఈశ్వరో గురురాత్మతి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తదిహాయ దక్షిణామూర్తమ శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయ నమామి భగవత్పాద శంకరం శర కైలాసా చందరాలయకరీ గౌరీ హిమా శంకరి ఏ కౌమీ నిగమాచర కరీ ొంకారీజాక్షరీ మోక్ష ద్వార కవాట పాఠ నకరీ కాశీపురాదీశ్వరీ భిక్షా దే కృపలబన కరీ నావ ఎంత విలువైందైనా అందంగా ఉన్న అమూల్యమైనదైనా నడిపేవాడు గనక సరిగా లేకపోతే ఆ నావ ఎప్పుడైనా మునిగిపోవచ్చు కనుక మన బ్రతుకు నావకి నడిపేటువంటి వ్యక్తి ఎవరో ఈ నావని ప్రయాణమైతే మనం చేస్తున్నాం ఈ నావను నడిపేటువంటి వాడు బ్రతుకు నావని నడిపేటువంటి వాడు ఎవరో ఒక అద్భుతమైనటువంటి నావకుడుగా నావికుడిగా ఉండాలి అలా ఎవరి బ్రతుకు నావకి మంగళకరమైనటువంటి వ్యక్తి నాయకుడిగా ఉంటాడో నావికుడుగా ఉంటాడో అటువంటి వాళ్ళు చక్కగా హాయిగా ఆనంద చేరిపోయారు ఈ ప్రపంచుత్తీర్ణ కలు పాండవై రణనది కైవర్తకహేశ్రీకృష్ణ పరమాత్మను రథంలో ఎక్కించుకోవడంలో ఉద్దేశ్యం కూడా అదే అర్జునుడు ఎన్నున్నప్పటికి కూడాను ఉపయోగం లేదు నడిపేటువంటి వాడు ఉండాలి కాబట్టి ఈ సృష్టినంతా ఎవరు నడుపుతూ ఉన్నాడో అటువంటి వ్యక్తే మనం నడపాలి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఈ సమస్తమైనటువంటి చరాచర జగత్తును ఏ పరమేశ్వరుడైతే నడుపుతూ ఉన్నాడో ఆయనే మన యొక్క జీవన నౌకకి నావికుడు కావాలి కానీ భగవంతుణ్ణి మన బ్రతుకు రథాన్ని నడిపేటువంటి వ్యక్తిగా పెట్టుకోగలిగేటువంటి శక్తి మనకి ఎక్కడుంది సామాన్యుడు అర్జునుడు వేరే మహాత్ముడు ధర్మాత్ముడు అర్జున పాండవుల్లో నువ్వు నేనే అని చెప్పాడు భగవంతుడు పాండవ నాం ధనంజయ అటువంటి అర్జునుడికి పరమేశ్వరుడు లభ్యమవుతాడేమో గాని మన ఒకటి సామాన్యుడైనటువంటి వ్యక్తికి పరమేశ్వరుడు ఎక్కడ మనం బ్రతుకున్నావు కాని నడుపుతాడు కాని పరమేశ్వరుని యొక్క వైభవం నడిపితేనే జీవితం ఇప్పుడు కూడా మంగళకరంగా ముందుకు పోద్ది ఈ జీవన నౌక పరమేశ్వరుని పొందలేం మరి ఎవరిని పొందాలి అమ్మని అడగా దృశ్యాదృశ్య విభూతి వాహనకరీ బ్రహ్మాండ భాడోదరీ లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకరీ శ్రీవిశ్వేషమనఃప్రసాదనకరీ కాశీపురాధీ భిక్షాహి కృప నకరీ మాత పూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతివాహ నకరీ బ్రహ్మాండ రిలానాటక సూత్రఖేల నరీ విజ్ఞాన దీపా శ్రీ విశ్వేశ మనః ప్రసాద నరీ కాశీ పురాధీరీ భిక్షా దేహీ కృపవలబన కరీ మాత అన్న పూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతి వాహన జితమేవో వావగత్వం హే అర్జున ఎక్కడెక్కడ కాంతిమంతమైనవి కనపడుతున్నాయో ఈ ప్రపంచంలో దివ్యమైనటువంటి వస్తువులు తెలుస్తూ ఉన్నాయో కళాపూర్ణంగా గోచరిస్తూ ఉన్నాయో సంపన్నంగా తెలుస్తూ ఉన్నాయో ఊర్జితంగా తెలుస్తూ ఉన్నాయో అవన్నీ కూడాను నా యొక్క దివ్య వైభవంలో నుంచి కదిలినటువంటి ఒక అంశని మాత్రం తెలుసుకుంటూ ఉండు మమ తేజంశ సంభవం కాబట్టి ఒక దివ్యంగా అగ్ని ప్రజ్వలించినప్పుడు అందులో నుంచి విశ్వలింగాలు వస్తూ ఉంటాయో అలాగే నేనున్నటువంటి మహావైభవంలో నుంచి కదిలినటువంటి విభూతులేవి అని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోబట్టి భగవంతుని యొక్క విభూతులు భగవంతుడు స్వయంగా మన యొక్క రథాన్ని నడిపేటువంటి పరిస్థితులు మనం లేం ఆయన సిద్దం మనకంత అర్హత లేదు అంతటి వాళ్ళం కాం కాని భగవద్ వైభవం మన జీవన నౌకను నడపాలి అలా నడపాలి అని అనుకున్నప్పుడు ఆయన విభూతులు మనల్ని నడపాలి అవి రెండు రకాలుగా ఉంటాయి దృశ్య అదృశ్య విభూతి వాహనూడా అమ్మ దగ్గరే ఉన్నాయి దృశ్య అదృశ్య విభూతి దృశ్య విభూతి అదృశ్య విభూతి కనుక పరమేశ్వరిని ఆరాధించి పరమేశ్వరుణ్ణి ఆరాధించి పరమేశ్వరిని ఆరాధించి ఎవరైతే వాళ్ల హృదయాల్ని పవిత్రంగా మార్చుకున్నారు ఒక్క క్షణం కూడా భగవంతునికి దూరంగాకుండా నిరంతరం కూడా హృదయంలో భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలతోనే కదులుతూ ఉన్నారు భగవంతుడు భగవంతు విభూతులు వేరు కావు ఎందుకంటే ఆ విభూతులు ఎవరైతే భగవంతునికి సంబంధించినవి గనక అదే నామవైభవం కూడా నామికి నామానికి డిఫరెన్స్ లేదు ఎందుకని అది ఎవరిది ఆ నామం అంటే ఆ నామికి సంబంధించింది కాబట్టి నామి యొక్క వైభవం అంతా కూడా నామంలో మనకు తెలుస్తూ ఉంటుంది అట్లాగే పరమేశ్వరుడు యొక్క విభూతులు భక్తులు సంతపురుషులు జ్ఞానులు వీళ్ళు రెండు రకాలుగా ఉంటారు దృశ్య అదృశ్య నీకు కనిపించే వాళ్ళు ఉంటారు అస్సలే కనిపించినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా విభూతులే కనిపించని వాళ్ళు కూడా విభూతులే అర్థమవుతుంది ఇప్పుడు మన కంటి కనిపిస్తూ ఉంది అగ్ని పరమేశ్వరుని యొక్క విభూతి మనం కంటితో చూడలేము గాలిని కానీ పరమేశ్వరుని యొక్క విభూతి కాబట్టి అగ్ని వల్ల మనకి ఎంత మేలు జరుగుతూ ఉందో వల్ల కూడా అంత మనకు మేలు జరుగుతుంది హాయిగా గాలి వేస్తూ ఉంటే చల్లగా ఆహ్లాదంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాం ఆ ఆనందం ఎవరిది ఆలోచన చేస్తే అది మళ్ళీ గాలి నుంచి ఆ గాలి ఏమిటి నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వాయు రూపంలో ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు అయి ఉండడం వల్ల ఆ గాలి చల్లగా విచ్చినప్పుడు మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం వాటి కనిపిస్తూ ఒకటి కనిపించకుండా విభూతులన్నీ అట్లాగే ఉంటాయి కాబట్టి భక్తులు కూడా సంతపురుషులు మహాత్ములు ఎవరైతే ఉన్నారో సాధు పురుషులు వీళ్ళందరూ కొందరు కనిపిస్తారు కొందరు కనిపించరు మనం హిమాలయాల్లో గనక చూస్తే ఎప్పుడో కొన్ని గుహల్లో గనక వెళితే అస్థి పంజరాలే అలా పద్మాసనం వేసుకొని కూర్చొని దేవానంద స్వామి నాతో అంటూ ఉండేవారు ఎప్పుడు నేను చూసాను ఆయన వాటికి లోపలికి వెళ్లి చూస్తే ఆ గుహల్లో అలా అస్థిపంజరాలు కూర్చొని ఉండేటి పద్మాసనం వేసుకునే అంటే అలా కూర్చున్నారు అలా ఆ దేహాలు అవి ఎవరి దేహమో ఎవరికి తెలియదు అందుకని దూరంగా కూర్చొని నమస్కారం చేసి వచ్చేస్తారట ఎందుకని ఇంకా ప్రాణం ఉందేమో మనకి ఏం తెలుసు కూర్చున్నాను మనం డిస్టర్బ్ చేయకూడదని ప్రశాంతంగా వెళ్లి వస్తూ ఉంటారు ఆ విధంగా ప్రపంచానికి తెలియకుండా సమాజానికి తెలియకుండా దివ్య వైభవంతో జీవితాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు ఎంతో మంది వాస్తవంగా చెప్పాలంటే తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్లే ఎక్కువ అదృశ్యలే ఎక్కువ కాబట్టి అలా తరించిపోయినటువంటి వాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి ఒక ఏదో కారణం ఒక మిష వాళ్ళు బయటపడతారు అదే స్వామి వివేకానంద వ్యక్తి కనుక రాకుండా పోయి ఉంటే రామకృష్ణ పరహంశ వ్యక్తి ఎవ్వరికీ తెలియదు ఎవరికీ తెలియదు తెలిసే అవకాశమే లేదు ఏదో కాళికాదయ ఆలయంలోనే కూర్చొని పూజ చేసుకుంటూ ఉండేవాడు ఆయనకి ఆమెకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఆయన జీవితం అట్లా తరించిపోయేది ఇట్లా అనేక మంది అంటే కొన్ని కారణాల చేత పబ్లిక్ తెలిసారు సమాజానికి తెలిసారు కానీ తెలియకుండా కూడా చాలా మంది పోయారు అలా ఎవరైతే తెలియకుండా కేవలం వాళ్ల వరకే స్వంత సుఖాయ సాధన చేసుకుని భగవంతుని మీద ఐక్యం ఏర్పడినటువంటి భగవద్ విభూతులు ఎవరైతే ఉండారో వాళ్ళు అదృశ్య పురుషులు చాలా మంది అదృశ్యం ఈ సమాజానికి సమాజానికి అదృశ్యం కానీ కొందరు దృశ్యం దృశ్యం వాళ్ల వల్ల సమాజానికి ఏదో మేలు జరుగుతుంది కాబట్టి ఒక్కొక్కసారి ఆ అదృశ్యంగా ఉండేటువంటి మహాపురుషుల యొక్క సందర్శనం వల్ల గానీ లేక దృశ్యంగా మన కంటికి కనపడుతూ ఉండేటువంటి భగవద్ విభూతుల యొక్క గైడెన్స్ వల్ల గాని మన జీవితాలు ఒక మలుపు తిరిగేటువంటి అవకాశాలుంటాయి కాబట్టి బోతు ఉంటే నావా ఈవైపు ఒక సుడిగుండం ఉంది అని తెలిసినప్పుడు మనకు తెలియదు ఆ వైపే పోయి కూడా మనం పడేటువంటి అవకాశాలుంటాయి అదే మార్గదర్శకులు మహాత్ములు కనుక మార్గదర్శకులు అయితే అది మెల్లగా మరొక వైపుకి సురక్షంగా సురక్షితంగా తిప్పేటువంటి అవకాశం ఉంటుంది కనుక వీళ్ళు నీ యొక్క విభూతులు ఈ మహాత్ములంతా కూడా అమ్మా నీ యొక్క విభూతులు కాబట్టి అటువంటి మహాత్ములు ఇప్పుడు జనక మహారాజు ఉన్నాడు ఆయన మహాజ్ఞాని విదేహరాజ్యాన్ని పరిపాలించాడు కాని విదేహముక్తిని పొందాడు మనకు విదేహ అంటే ఏదో విదేహ రాజ్యం వైదేహిత వారు వాళ్ళ తండ్రి అని అనుకుంటుంటాం కానీ విదేహముక్తి పొందినటువంటి వాడు అట్లా రాజ్య పరిపాలన చేస్తూ కూడాను సాధించినటువంటి మహాత్ములు ఉండారు ఈ ప్రపంచంలో గృహస్థాశ్రమంలో ఉండి సాధించినటువంటి వాళ్ళు ఉండరు వాళ్ళంతా కూడా దృశ్యంగా మనకు తెలుస్తూ ఉంటారు ఇవి భగవంతుని యొక్క కాబట్టి సృష్టిలో ఏ విధమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయో సూర్య చంద్ర అగ్ని నక్షత్రాలు వాయు ఇవన్నీ కూడా జలము నదులు పర్వతాలు ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క విభూతులుగా ఎట్లాగైతే తెలుస్తూ ఉన్నాయో అట్లాగే మహాత్ములు కూడాను మనకు దారి దీపం లాగా ఎందుకని వాళ్ళు దగ్గరున్నారంటే ఒకే ఒకే మార్గం కనపడతా మార్గాలు కనిపించవు దిక్సూచి నువ్వు ఎక్కడ తీసుకెళ్లి పెట్టినా అది ఉత్తర దిక్కునే చూపిస్తుంది మహాత్ములు కనుక నీ పక్కన ఉన్నారా నిన్ను భగవంతుని వైపు తిప్పుతారే గాని మరొక వైపు తిప్పేందుకు అవకాశం లేదు ఇంకొక వైపు మనం చూసేందుకు కూడా అవకాశం లేదు అటువంటి దృశ్య అదృశ్య విభూతులు ఏవైతే ఉన్నాయో దృశ్యా దృశ్య విభూతి వాహన కరీ